सत्यशोधन अमकरण चशार अंक मन भारतराज्यांगेय सत्यमेव जयते अतीय ताविकता विश्वमानवाड़ी की बोधं महात्मा गांधीगारी आत्मकथ नदृष्टम मतनों परचय आरवे प्रारंभि पदहार संवसल वच्चे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 ఈనాడు రామనామం నా పాలిటి దివ్య ఔషధం ఆనాడు అది రంభనాటిన విత్తనమే ఆ రోజుల్లో మా పిన్నతండ్రి కొడుకు యొక్క సహచర్యం మాకు లభించింది అతడు రామభక్తుడు మా అన్నదమ్ములిద్దరికీ అతడు రామరక్ష స్తోత్రం నేర్పే ఏర్పాటు చేశాడు ఆ స్తోత్రం మేము కంఠోపాఠం చేశాము ప్రతిరోజు ప్రాతకాలం స్నానం చేసిన తర్వాత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 లాఘు మహారాజ్ రామాయణం వినిపిస్తూ ఉండేవాడు ఆయనను కుష్ఠురోగం పట్టుకుందట ఆ రోగానికి ఆయన ఏమందు వాడలేదు భీమేశ్వర్లో గల మహాశివుడికి బిలోవపత్రాలతో భక్తులు పూజ చేస్తూ ఉండేవారు ఆ విధంగా శివుని స్పర్శ పొందిన బిలోవపత్రాన్ని ఆయన కుష్ఠ సోకిన అవయవాలకు కట్టుకునేవాడు రామనామ జపం చేస్తూ ఉండేవాడు దానితో అతని కుష్ఠురోగం పూర్తిగా నయమైపోయిందని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 వినలేకపోతేననే విచారం నాకు కలుగుతూ ఉండేది రాజకోటలో ఉన్నప్పుడు సర్వమత సాంప్రదాయాల ఎడ సమత్వభావం సునాయాసంగా ఏర్పడింది హిందూ మతమందలి అన్ని సాంప్రదాయాల ఎడ నాకు భావం కలిగింది మా తల్లిదండ్రులు అక్కడ రామాలయానికి శివాలయానికి వెళుతూ ఉండేవారు మమ్మల్ని కూడా తమతో పాటు అక్కడికి తీసుకుని వెళుతూ ఉండేవారు అప్పుడప్పుడు మమ్మల్ని పంపుతూ ఉండేవారు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 గుణకేడేతో గుణదశగుణ మనవాచ కర్మేకరీ అవగుణకేడేజే గుణకరే తేజమాంజీచో సహి జలమును మీకీయగలవానికిందేని వసుగుమీ కడుపార నోగిరంబు నందనంబును చేయువానికి చేయుమీ భుక్తిమై సాష్టాంగ వందనంబు దమ్మిడి నీకిచ్చు ధన్యాత్మనకు మారుగా నీ నిమ్మేని కోసి ఒకటి ఒసగిన నసగవలయు చెట్టు చేసిన మేలును చేయవలయు ప్రాతకాలపు నాటి ఈ చేతలెల్లా అనుపూర్విగా సత్యరహస్యమరయ రఘుపతిరాఘవ రా पवना सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीता राम